దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరి సాయంకాల సమయంలో దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికే మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ మరి ఆయన నమ్మదగిన దేవుడు మనకు చాలిన దేవుడు మంచి దేవుడు మరి మనము పాపాల చేత మన శాపాల చేత నరక శిక్షను మన నరక శిక్షను ఆయన కరవర శిలువలో భరించిన దేవుడు కాబట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించే ఉండాలి మనము ఆయనకే లోబడాలి ఆయన ముందు మోకరించి ప్రార్థించాడు మనం ఆయన వారము ఆయన మేపు గొరలం కాబట్టి మరి ఆయనను స్తించి గణపరిచే వారిగా మాత్రమే ఉండాల ఎందుకంటే ఆయన ఒక్కడే ఈ లోకంలో నమ్మదగిన దేవుడు మనుషులు నమ్మదగిన వారు కారు అయినా మనం నమ్మకం లేని ఆయన మనను నమ్మకమైన రీతిగా నమ్మకమైన దేవుడిగా ప్రేమించాడు ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞతలు చెల్లిద్దాం మరి సాయంకాల సమయంలో మనము ప్రార్థన ద్వారా ఈ స్కైపు ఆరాధనను ప్రారంభించుకుందాం మరి కుడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను సిస్టర్ స్టార్టింగ్స్ మహాపరిషితుడా మహోన్నతుడు సర్వాధికారి అయిన దేవ సర్వశక్తి గల తండ్రి పరిషితుడా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాల నాయన దయగలిగే మా తండ్రి బ్రహ్మ గల వేసయ నీకే వందన స్తో స్తోత్రాల నాయన అయ్యా ప్రభా ఈ దినంతా నీ కృపల వాళ్ళు భద్రపరిచిన అయ్యాయనా అని సజీవ రకాల కను భద్రపరిచినందుకు నీకు నాయన పరిషిద్డానికి స్థితి స్తోత్రాలు నాయన ఇది మీ సాయంకాల సమయంలో నీ కృప సింహాసనం లందరూ నాయన చేరి నీకే వందనాలు చెల్లిస్తున్న తల్లి మా మధ్యలో ప్రభావ తల్లి సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభావ పరిశుద్ధుడానికే నా వందనాలేసయ్య మా ప్రతి ఒక్కరితో కూడా నువ్వు మాట్లాడండి తండ్రి ఆశ్చర్య కరుడవు అద్భుత కార్యాలు చేయదేవుడవు ప్రభా దేవాతి దేవుడవు రాజాది రాజవు ప్రభా నీకే వందనాలు అయినా కొంత అధిస్థితులు ఇస్తే చాలు ప్రభావ సాయంకాల సమయంలో ప్రభా తండ్రి ఆన్లైన్ లో ఆరాధనలో ప్రభా మీ మా ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి మీ ఆత్మను వింపద ఇచ్చేయండి ప్రభా ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీకుడు పొలమొమ్మలందరం భద్రపరిచి అందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయి ప్రభా నీకే స్తోతులు స్తోత్రాలైన పాటల ద్వారా మీరు మా ఇబ్బందులు ఆరాధన అంతట్లా మీరుండి నడిపించుమని ఏ పరిశుద్ధ నామమ్మ ప్రార్థిస్తున్నాను తండ్రి మహిమ స్వరూపుడా మృత్యుం జయుడ మరణపు ములును విరచినవాడ నీకే స్తోత్రములు నా ఏ के स्त्रोत्र केोत्र नीरक्तमुन नार्षण बलियागमू अर्पचा नीरक्त नार्षण బలియగముగా అర్పించినావు నీ గాయముల ద్వారా స్వస్థతనుంది ఆనందించేదా నీలో నేను నీ గాయముల ద్వారా స్వస్థతనుంది ఆనందించేదా నీలో నేను మహిమ స్వరూపుడా మృత్యుంజయుడ మరణపు ములును విరచినవాడ నీకే స్తోత్రములు నా ఏసయ్య నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా ఏసయ్య నీకే స్తోత్రములు విరిగిన మనస్సు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగముల విరిగిన మనస్సు నలిగిన ృదయం నీకిష్టమైన బలియాగముల నీ చేతితోనే విరచిన రోటనై ఆరమవుదును ఆ నీకులకు నీ చేతితోనే విరచిన రోటనై హారమవును అనేకులకు మహిమ స్వరూపుడా మృత్యుంజయుడ మరణపును విరచినవాడా నీకే స్తోత్రములు నాయసయ్య నికే స్తోత్రములు నికే స్తోత్రములు నాయసయ్య నికే స్తోత్రములు పరిశుద్ధాత్మా ఫలము పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంఘమై పరిశుద్ధాత్మ ఫలము పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంఘమై సినురాజ నీ ముఖము చూడ ఆశతో నేను వేచియున్నాను సినురాజ నీ ముఖము చూడా ఆశతో నేను వేచియున్నాను మహిమ స్వరూపుడ మృత్యుంజయుడ మరణపు ముళ్ళును స్తోత్రములు నా ఏ స్తోత్రములు నా ఏకే స్తోత్రములు అంట కు కుమార్డు థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ రాడు సిస్టర్ భా దేవుడు వాక్యంలో వెళ్ళేముందు నాకు జ్ఞానం ప్రసాదించమని యశ్వ్రభా నువ్వే నాకు ధైర్యం దామని ప్రభాసులు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి అందరికి వందనాలు దేవుడు మనకి ఈ రోజు దేని పట్ల మాట్లాడబోపోతుంది అయితే మనము ఏ సమస్యనైనా ఎలా జయించాలా ఎలా మనం ప్రార్థించాలా అని మనం తెలుసుకుందాం ఎందుకంటే దేవుడు మనల్ని ఏది అడిగినా మనకి ఇస్తాడు దేవుడు ప్రతి ఒక్కటి మనకి ఇస్తూనే ఉన్నాడు ఈజ్ ద గ్రేటెస్ట్ గివర్ అంట ఆయన ప్రతిసారి మనకి ఏదో ఒకటి ఇస్తూనే ఉందంట చాలా సార్లు మనకు చాలానే ప్రతిసారి మనం అడిగినప్పుడల్లా చాలా ఇచ్చింది ఇస్తునే ఉన్నాడు అని ఇస్తాడు కానీ మనము దేవుని దగ్గర అడగాలంట దేవుడు ప్రతి ఎవరైనా కానీ అడిగితే గానీ మనకు సమాధానం దొరకదు సో దేవుని దగ్గర కూడా మనం మొదలు పెట్టుకోనంట దేవుని దగ్గర మొదలు పెట్టుకుంటేనే మనకు జవాబు అనేది వస్తుందంట యాకోబి రాసిన పత్రిక నాలుగు రెండులో ఇలా మాట్లాడుతుందో దేవుని అడగనందున నీకు ఏ దొరకదు ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొని ఎడలా అప్పుడైనా మిమ్మను హెచ్చింపజేసు హెచ్చింపెచ్చిం హెచ్చించును సో మనం ఎప్పుడు దేవుని అడగాలంట దేవుని ఎలా అడగాల మనం తగ్గించుకొని అడిగితే మనకి మనము మనము అడిగిన దానికన్నా మనకి ఇస్తాడంట అతి అధికంగా మనకి ఇస్తాడంట అలా దేవుణ్ణి మనం ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి అడగాలంట అప్పుడే మనకి మనకి సమాధానము దొరుకుతుందంట ఎందుకంటే దేవుడు అంటున్నాడు నువ్వు నా సొత్తు అని అంటున్నాను నువ్వు నా సొత్తు నా కుమారుడు నా కుమార్తె అన్నప్పుడు నువ్వు మన మమ్మీ డాడీని ఎట్లా అడుగుతాం మన పేరెంట్స్ ని మన టీచర్స్ ని లేకపోతే మన మేనేజర్స్ ని ఎట్లా అడుగుతామో దేవుని దగ్గర కూడా మనం అడగాలం దేవుని దగ్గర మనం ఏమైనా అపాయింట్మెంట్ తీసుకో తీసుకోవడానికి ఉన్నా లేకపోతే ఏమైనా మనీ పే అది కూడా లేదు ఒక సింపుల్ ఒక చిన్న విషయం ఒక చిన్నది ఏం చేయాలంట నువ్వు ప్రార్థన చేయాలంట ఎలా చేయాలో మనము విసుగు నొందక మనం ప్రార్థన చేయాలి ఎలా తిరగక మనం ప్రార్థన చేయాల యోహానుష వార్త పదిహేడో అధ్యాయం పది పదకొండో వచనంలో మాట్లాడుతుంది నావన్నీయు నీవే నీవన్నీయో నావే ఇంగ్లీష్ లో ఏమంటుందంటే ఆర్ మైండ్ ఆర్ యోర్స్ అండ్ యోర్స్ ఆర్ మై నావన్నీయో నీవే అంటుంది నీవన్నీయో నావే దేవుడు అంతా మనకి ఎలిజిబిలిటీ ఇచ్చిండు మనకి అడగడానికి అప్పుడు మనం అడగాలి కదా మనకు అథారిటీ అనేది ఇచ్చిండు నువ్వు నా సొత్తు అని అథారిటీ ఇచ్చిండు నువ్వు కుమారుడు అంటున్నావు అప్పుడు దేవుని దగ్గర మనం అడగాలి అప్పుడు చిన్న విషయంలో ఎవరైనా చిన్న డొనేషన్ చేస్తేనే లేకపోతే ఒక చిన్న మంచి పని చేస్తేనే మనం చాలా ఈ ఫలానా వ్యక్తి మనకి జీవితంలో ఇలా హెల్ప్ చేశాను మనకి మన అన్నోన్ టైంలో లేకపోతే మన వీ టైంలో ఇలా మనని ఒకళ్ళు చాలా హెల్ప్ చేసిందని మనం చాలా సార్లు గుర్తు చేసుకుంటూ ఉంటాం లేకపోతే సమాజం గురించి ఎవరైనా మేలు చేస్తే లేకపోతే ఫిలాసఫర్స్ ఉంటారు కదా లేకపోతే ఏదైనా చిన్న విషయము ఏదైనా ఒక చిన్న విషయం అయినా కాని ఆ మంచి పని చేస్తే ఎట్లా మనము చెప్పుకుంటామో పలానా వ్యక్తి ఇలా చేసిండో వ్యక్తి నా గురించి ఇలా ఇలా ఈ టైంలో నాకు హెల్ప్ చేసిండో లేకపోతే సమాజం గురించి ఇలా చేసిండో ఇంత మంచి ఇంత ఇంత గొప్ప వాళ్ళు ఇంత మంచిగా చదివిపిస్తున్నారు లేకపోతే డాక్టర్ డాక్టర్స్ ఇంత మంచి సేవ చేస్తున్నారు ప్రతి దాంట్లో ఆ పర్సన్ని మనం గుర్తు చేసుకుంటాం కానీ ప్రతి దాంట్లో ఎవరున్నారంట మనతో దేవుడు ఉన్నారు అంత దేవుడు మనకి ఇన్ని మిరాకల్స్ చేసింది మన లైఫ్ లో మన లైఫ్ లో ఎన్నో ప్రామిసెస్ ఎన్నో ప్రామిసెస్ దేవుడు అన్నకి ఇది కావాలా ఈ డ్యూటీ కావాలా లేకపోతే ఇంతవరకు నేను ఎగ్జామ్స్ లో కూడా ఎగ్జామ్స్ లో మనం దేవుడన్నకి ఇంత రిజల్ట్స్ కావాలా రిజల్ట్స్ లో నేను పాస్ కావాలా లేకపోతే ఆఫీస్ లో కూడా మనం ఏమనుకుంటామో దేవుడు మాకు ప్రజెంట్ కావాలా అప్రిసియేషన్ కావాలా లేకపోతే హైక్ కావాలా అని అనుకుంటున్నాం ఇవన్నీ చేసినప్పుడు దేవుని ఒక మిరాకల్స్ ను ఎందుకు షేర్ చేస్తున్నారు ఒక చిన్న పర్సన్ ఏదైనా ఒక డొనేషన్ ఇచ్చినప్పుడు లేకపోతే ఒక మంచి పని చేసినప్పుడు వాళ్ళ గురించి మనం ఎలా చెప్పుకుంటామో దేవుని ఒక మిరాకల్స్ గురించి దేవుడు మన మన జీవితంలో మన నిజ జీవితంలో నెరవేర్చిన గొప్ప గొప్ప కార్యాల గురించి అలా కూడా మనము చెప్పాలంట అదే నేను స్టార్టింగ్ లో అదే చెప్పాను కదా నేను ఈజ్ ద గ్రేటెస్ట్ గివర్ అంట మనకు చాలానే ఇచ్చిండు ఇవ్వబోతుడు సో మనకి మనకి ఒక్కొక్క టైంలో మనకి ఏం చేయాలో అర్థం కాదు మనకి మైండ్ పని ఎంత చదువుకున్నా ఎంత పెద్ద చదువు చదివినా కానీ ఒక్కొక్కసారి ఏమైపోతుంది మనము మన దారి తప్పిపోయి అలా చెప్పిండు కదా వీళ్ళు వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే మనకు కరెక్ట్ అవుతుంది ఏమో అని అనుకుంటాం అట్లా ప్రతిసారి అలా మనము మనుషుల మీద ఆధారపడతాం కానీ ఒకసారి నువ్వు దేవుని మీద ఆధారపడి ప్రార్థనతోనే నువ్వు జయించినట్లయితే నీకు విజయము కలుగుతుందంట సామెతులు అదే మాట్లాడుతున్నాం బుద్ధిహీనులకు జ్ఞానం ఇస్తారంట వెన్ యూ ఆర్ కేబుల్ షోలీ గివర్స్ దేవు దేవుని దగ్గర ఎప్పుడు నువ్వు మొద తప్పకుండా ఇస్తాడు బుద్ధిహీనులకి జ్ఞానం ఇచ్చింది జ్ఞానము అనేది దేవంతంగా అడగాలంట విశ్వాసంతో నేను అడిగితే ప్రతి దుడు పొందుకుంటామంట ఒక్కొక్కసారి అంటే మన ఇది ఎందుకు లైఫ్ లో దేవుడు అంటూ అడిగినవన్నీ నువ్వు ఇస్తానన్నావు కదా ఎందుకు ఇస్తాడేవంటే తను చిత్తం ఉండాలంట తన చిత్తం తప్పకుండా మనకి దేవుడు పర్ఫెక్ట్ గిఫ్ట్స్ ఇస్తాడంట పర్ఫెక్ట్ ఈ మనిషి నీ లైఫ్ లో కరెక్ట్ ఈ పర్సన్ నీ లైఫ్ లో కరెక్ట్ లేకపోతే ఈ ఒక మంచి పని నీ కరెక్ట్ ఈ జాబ్ నీకు సూట్ అవుతుంది లేడా ఇది నాకు రాలేదు ఇది ఇంటర్వ్యూలో నేను ఎందుకు ఫెయిల్ అయిపోయినా నాకు ఇప్పుడు ఏం లేదు ఒక క్వశ్చన్ మార్క్ ఎవరు ఉన్నానా ఈఎంఐస్ ఎట్లా పే చేయాలా ఇది ఎట్లా ఉండాలా ఇది ఎట్లా చేయాలా లేకపోతే వీళ్ళతో మాట్లాడతలేదు ఒక అని మనం ఒక క్వశ్చన్ మార్క్ అన్ని క్వశ్చన్ మార్క్ ఉంటుంది మళ్ళీ దీనికి ఎందుకు ఆన్సర్ దొరకట్లేదు అంటే దేవుడు ఏమంటుందో పర్ఫెక్ట్ ఒక పర్ఫెక్ట్ గిఫ్ట్ ఒక పర్ఫెక్ట్ ఒక మన ఒక దేవుడు ఒక పర్ఫెక్ట్ ఒక దేవుడు ఒకటి ఒక లైట్ ఒక ఫాదర్ ఆఫ్ లైట్స్ అంటుంది ఫాదర్ ఆఫ్ లైట్స్ వెలుగు వెలుగు అనే వ్యక్తి అంత మంచి మనకి దేవుని నెలలో నిన్న సొత్తు అన్నాడు సొత్తు అంటే అది ఎంతో గొప్ప మాట అప్పుడు మనకి ఒక పర్ఫెక్ట్ గిఫ్ట్స్ అనేది దేవుడు మనకి దయచేస్తానంట అట్లనే మత్తే ఏడు పదకొండులో అట్లా ఏమని మాట్లాడుతున్నా అంటే మీ తండ్రి తను అడుగును వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా ఇచ్చును అంటుంది అంతకంటే ఎక్కువ ఇస్తానంట అలాగే మత్తే ఏడు ఎనిమిదిలో ఏం మాట్లాడుతున్నావు అడుగులో అడుగుడి మీకు ఇయ్యబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడు పొందుదురు మనం ఇక్కడ ఇక్కడ స్టాప్ చేసేస్తాం ఒక్కొక్కసారి ఏంది అడుగుడి మీకు తీయబడును వెతుకుడి మీకు దొరుకును థర్టుడి మీకు తీయబడును లాస్ట్ ఏమంటున్నావు అడుగు ప్రతి పొందుదురు మనం ఏమ ఏమ ఏం చేయాలంటే అడగాల ఎట్లా అడగాల దేవుని దగ్గర అడగాలంటే విస్వెక్కి మన మన అదే ఫాదర్ దగ్గర ఎట్లా అడుగుతుంది మమ్మీ డాడీ దగ్గర ఏదైనా మనకు కొన్ని లేకపోతే మమ్మీ దగ్గర ఎట్లయినా ఏదైనా ఎట్లాంటి కావాలా కావాలా కావాలని కొంచెం జిడ్డుతో నాకు ఒకసారి కొంతమంది అడుగుతుంది అట్లా దేవుని దగ్గర మనము అడగాలంట అడుగు ప్రతి వాడికి వాడును పొందుదురు అని దేవుడు చెప్తున్నాడు ఒక్కొక్కసారి ఏమంటే మనము కాన్ఫిడెన్స్ అనేది పోదంట ఎవరితో ఇప్పుడు మనం ఒక ఆర్గ్యుమెంట్ లా ఒక చిన్న చిన్న ఆర్గ్యుమెంట్ మన ఫ్యామిలీ మెంబర్స్ లోనే అవుతుంది చిన్న చిన్న కొట్లాటలు కానీ ఆర్గ్యుమెంట్ అనేది మనం వాళ్ళతో కొట్ కొ పెట్టుకోవద్దంట మనం ఏం చేయాలా ఇన్స్టెంట్ మనం ఏం చేయాలా దేవుని దగ్గర మొదలు పెట్టాలా బుద్ధి ఈ జ్ఞానం ఇచ్చింది సో వీళ్ళకి కూడా నాకు సమాధానం ఇవ్వు నేను కరెక్ట్ అయితే కరెక్ట్ అని నాకు ఏది రాంగ్ ఉందో సరే నేను ఈ విషయంలో నేను నేను తప్పుగా ప్రవర్తించినానా లేకపోతే తప్పు నాదే ఉందా అని దేవుని దగ్గర అడగాలంట అలా అలా నేను మనము ఒక ఒక్కొక్కసారి దేవుడు అన్ని మనకి ప్రేయర్ అనే ఒక గొప్ప ఒక మెట్ ఒక గొప్ప శక్తి ఉంది మన దగ్గర ఆ శక్తిని మనము ఉపయోగించుకోకపోతే వేస్ట్ అంట ఒక్కొక్కసారి ఏమవుతుంది సపోజ్ ఒక గర్ల్స్ ఉంటారు తన నేను వాళ్ళు ప్రొ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేస్తారు పెప్పర్ స్ప్రే అయినా ఏదైనా ఒక చిన్న ఏదైనా ఒక పెట్టుకొని ఉంటారు వాళ్ళ దగ్గర ఎందుకంటే ఏదైనా డిఫెన్స్ చేసుకోవడానికి వాళ్ళని వాళ్ళు డిఫెన్స్ చేసుకోవడానికి ఒకవేళ డిఫెన్స్ చేసినప్పుడు ఎవరైనా తన దగ్గర వచ్చి ఓకే తనని ఇది చేసినప్పుడు అది పెప్పర్ స్ప్రే తను ఉపయోగించకపోతే తన దగ్గర ఉంది పెప్పర్ స్ప్రే ఉంది ఆ టైంలో తను ఉపయోగించకపోతే అది వేస్ట్ సో ప్రేయర్ అనేది ఒక చిన్న విషయం ఒక చిన్నది తిన్నది అది ను కరెక్ట్ టైంలో ఉపయోగించకపోతే అది వేస్ట్ అంట ప్రతిసారి నువ్వు దేంతో ఇది చేయాలను నమ్మకంతో ధైర్యంతో అడగాలంట అపోస్తుల కార్యము నాలుగు నాలుగో అధ్యాయం ముప్పై నుంచి ముప్పై మూడులో ఇట్లా మాట్లాడుతున్నా వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న కూడి ఉన్న చొచ్చు పంపించాను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించింది ఏమొచ్చిందంట వారు ప్రార్థన చేయగానే ఏమొచ్చిందంట అక్కడున్న చోటుంది ఏం చేసిందంట కమ్మించను అంటే ఒక ఓర్త్విక్ లాగా ఎట్లా ఇది అవుతుంది అలా అయిందంట అక్కడ ఒక్కొక్కసారి మనము ఎవరైనా దగ్గరికి పోయి చెప్పాలంటే వీళ్ళు ఏమనుకుంటారు నా మెరాకర్స్ షేర్ చేసుకుంటే వాక్యం ఒక్కొక్కసారి నాకు కూడా అట్లానే అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను తడబడుతుంటా ఏమైనా చెప్పాలనుకుంటే లేకపోతే ఎవరికైనా మనం గాసుకుల్ దేవుడు ఒక వాక్యం చెప్పాలనుకుంటే ఇది మనకి చెప్పడానికి రాదు లేకపోతే వాళ్ళ భాష మనకు అర్థం అర్థం కాకపోయినా లేకపోతే మన భాష వాళ్ళకి అర్థం కాకపోయినా మనం తడబడుతూ ఉంటాం అలా మనము తడబడకుండా దేవుని ఒక వాక్యము మనము ప్రార్థనతోని మనం అడిగితే పరిశుద్ధాత్మ నిండిన వారే దేవుని వాక్యము ధైర్యముగా బోధించిది దేవుని వాక్యమే ఎలా బోధించారంట ధైర్యముగా బోధించిది ఎలా బోధించారు ధైర్యముగా ఫస్ట్ ఏం చేసిండ్రు ప్రార్థన చేసిండ్రు ప్రార్థన చేసే వాళ్ళకి ధైర్యం అనేది వచ్చింది ధైర్యంతో వాళ్ళు వాళ్ళు ప్రార్థించిందంట అలా మనము ధైర్యం కలిగి ప్రార్థిస్తే ఎవరికైనా మనం మనం ఒక సాక్ష్యము చెప్పవచ్చు అంట మన ఒక మన మన జీవితంలో అలా ధైర్యముగా ధైర్యవంతురాలుగా యొక్క ధైర్యుడుగా ఉండాలంట పరిశుద్ధాత్మ కలిగి ఉండాలంట దేవుడు పెని మనం ఒక మనం ఒక ప్రేయర్ చేస్తే మనకి మనలో ఒక కరేజ్ అనేది వస్తుందంట ధైర్యం అనేది ఆటోమేటిక్లీ వస్తుందంట ఆటోమేటిక్ లీ వస్తుందంట అప్పుడు మనము ఏ అప్పుడు ఎట్లా ఉంటే దేవుడు మనకి ఒక జాయినెస్ ఒక సంతోషం అనేది మనలో కల్ మనలో కలుగుతుందంట ఆటోమేటిక్లీ మనకి ఏమనిపిస్తుంది అంటే దీంట్లో మనకు ఆటోమేటిక్లీ విజయం వచ్చేసింది ఎందుకు వచ్చింది దేవుడు మనలో ఒంటి మనతో మాట్లాడతాడు మనకి ధైర్యం అనేది తెస్తాడంట మనకి ఫిలిపీన్ రాష్ట్ర పత్రిక నాలుగులో నాలుగు ఏం మాట్లాడుతున్నాం దేవుడు రిజాయ్ ఇన్ దా ఇన్ దా ఆల్వేస్ అగైన్ ఐ విల్ సి రిజాయ్ ఎల్లప్పుడూ ప్రభు నందుని ఆనందించుడి మరలా చెప్పుచున్నాను ఆనందించుడి మనము ఎప్పుడు దేవుని పట్ల మనకి అది చెప్తున్నాను కదా దేవు కార్యం కాకపోయినా మనం ఎల్లప్పుడూ దేవుని పట్ల మనము ఆనందించాలంట ఒకవేళ మన ప్రార్థన చేస్తే కదా ఆ నమ్మకం ఆల్రెడీ మనలో వచ్చేస్తూ ఉంటుందంట దేని గురి అలానే ఫిఫ్త్ సిక్స్త్ లా మీ మీ సహనము సకల జనులకు తెలియజేయబడి ఉన్నది ప్రభుని సమీపముగా ఉన్నాడు దేని గురించు చింతింపబడి ప్రభు సమీప సమీపముగా ఉన్నాడు కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వముగా విన్నపించుడి మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో అది చిన్నదైనా కానీ దేని ఫస్ట్ ఏమంటుందో దేని గురించి చింతింప ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు మన పక్కకే ఉండాలంట దేని గురించి మనము చింతించదంట ఎలా ఉండాలా మనము సంతోషంగా ఉండాలా దేని గురించి మనం భయపడకూడదు చింతించకూడదు ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు మన పక్కకే ఉన్నాడు కానీ మనము ప్రతి విషయంలో ఏం ఏం చేయాలంటీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపములు చేత కృతజ్ఞత పూర్వకముగా ఉండాలంట మనం దేవుడు ప్రతిది చేసినప్పుడు దేవుడా ఇతని చేసినాం థ్యాంక్ యూ లాడ్ గివింగ్ ప్రతి దాంట్లో చెప్పాల థ్యాంక్ యూ లాడ్ ఫర్ ఈ రోజు ఈ రోజు నన్ను కాపాడిన థ్యాంక్ సో మచ్ లాడ్ చాలా థ్యాంక్స్ అది మనం నేర్చుకోవాలంట ఈ రోజు మనం దేవుడిని ఈ ఈ కార్యం లైఫ్ లో చేసాడు థ్యాంక్ యూ థ్యాంక్ ఏ మనుషుల వల్ల కానిది దేవుని వల్ల సాధ్యం కానీ ప్రతి విషయంలో ప్రార్థన చేయాలంట చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ ఎల్లప్పుడూ చిన్న చిన్న విషయాలు ఒక్కొక్కసారి ఏమైతుంది దేవుడ ఈ చిన్న విషయం అనేది ఆ చిన్న విషయం అనేది మనం ఎప్పుడు చిన్న చిన్న విషయాలు ఒక్కొక్కసారి పెద్దగా మనకి కాంప్లికేటెడ్స్ కాంప్లికేషన్స్ అనేది క్రియేట్ చేస్తుంది అలా క్రియేట్ చేయకముందే మనము మనం చిన్న ఓకే దేని గురించి చబడే ప్రతి విషయంలో మనం ఏం చేయాలంట ప్రార్థన చేయాలి అలాగే ఇతర కింద అపోసర్ల కార్యం కిందనే ఆ నుంచి నాలుగో అధ్యాయం ముప్పై ఒకటి అంటున్నాం కనుక తన కింద కూడా ఒక విద్వరాలు గురించి మాట్లాడుతున్నది దేవుడు ఆ విధ్వరాలు ఎప్పుడు చూసినా ఏం చేస్తుంది అంట ఒక జడ్జి దగ్గరకు వచ్చి ప్రతిసారి అడుగుతూ ఉంటది నాకు న్యాయం తీర్చండి న్యాయం తీర్చండి న్యాయం తీర్చండి అంటే ఆ జడ్జి ఏం చేస్తాడంట జస్టిస్ ఎప్పుడు చూసినా అంత కేర్ చేయనంట ఆయన కేర్ చేయకపోయినా ఆమె ప్రతిసారి వచ్చేది ప్రతిసారి అడిగేదంట నాకు జస్టిస్ ఇవ్వండి జస్టిస్ ఇవ్వండి జస్టిస్ ఇవ్వండి అప్పుడు దేవు ప్రతిసారి ఆమె ఏం చేస్తుంది ఎడ ఆమె దగ్గర ఆయన దగ్గర వచ్చి అడుగుతుంది నాకు జస్టిస్ ఇవ్వండి జస్టిస్ ఇవ్వండి జస్టిస్ ఇవ్వండి నాకు న్యాయం తీర్చండి అని అడుగుతుందంట ఫస్ట్ లో ఆ జడ్జ్ ఏం చేసిండంట ఇగ్నోర్ చేసేసిండు కానీ ఎప్పుడైతే దేవుడు ఒక నమ్మకంతోనే ఆమె ప్రతిసారి ఎప్పుడైతే వెళ్ళిందో దేవుడు ఒక ఆమెతో ఉన్నదో ఎప్పుడు ఆమె ఎవరి మీద నమ్మకం ఉంచింది ఎవరి మీద నమ్మకం ఉంచింది ఆ విధ్వరాలు ఎవరి మీద నమ్మకం ఉంచలే ఏమని ఉంది పైన ప్రార్థన తో ధైర్యముగా మనం ఎప్పుడైతే ముందుకు ఎవరికైనా మనము ఆ జడ్జిలో ఉండి దేవుడు ఏం చేసిండో న్యాయం తీర్చాడు ఎందుకు న్యాయం చేసిడు ఆమె ఒక్కసారి వెళ్ళలే రిపీటెడ్ గా రిపీటెడ్ గా జడ్జి తోని జడ్జి వెనకాలనే ఉండే నాకు న్యాయం తీర్చండి న్యాయం తీర్చండి మనం ఒక్కసారి రెండుసారికి మనం విసిక్ పోయేసి ఈ పని కాదో అని మనము ఇది చేస్తాం కదా మన లైఫ్ లో ఒక్కొక్కసారి ఒక్కొ పని కాకపోతే మనము అది అయితే కదా నేను వదిలేస్తా కానీ ఈమెం చేసింది రిపీటెడ్ గా పోయిందంట ఆ జడ్జి రిపీటెడ్ గా పోయింది రిపీటెడ్ గా పోతేనే పోతూనే ఉంది ఆ జడ్జి కి బిసు వచ్చిందంట బిస్క్ వచ్చి ఆ కేసు అనేది స్టడీ చేయడం మొదలు పెట్టిందంట అప్పుడు ఆమెలో ఎవరు ఉన్నారో అంత ధైర్యం ఎవరు ఎవరిచ్చిందో ఆమె లైఫ్ లో దేవుడి ఇచ్చింది ఎట్లా పోయింది విసుగు ఎక్కగా పోయింది ఆ జడ్జి దగ్గరికి ఎంత గురించి పోయింది న్యాయం గురించి పోయింది మన దేవుడు న్యాయాధిపతి న్యాయం తప్పకుండా తీరుస్తాడంట సో మనం ఎట్లా అడగాలంట ఆమే ఎట్లా అడిగింది విసుకెక్కగా అడిగిందంట ఆమె విసుకెక్కగా ఆమె లైఫ్ లో అడిగిందంట సో విసుకెక్కగా మనం కూడా దేవుడిని అలానే అడగాలంట నూకల్ స్వార్థం పద్దెనిమిదో అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది అందులో ఫస్ట్ ఫస్ట్ వచనం మనం చదువుకున్నాం వారు విసుకెక్కగా నిత్యము ప్రార్థన చేయుచుండ చేయుచుండగా ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను వాళ్ళు ఎట్లా చేసిందంట వారు విసుకెక్కగా నిత్యము వాళ్ళు ఏం చేసిందంటే త్రీ పాయింట్స్ ఇలా నేర్చుకోవచ్చును నిత్యము విసుకెక్కగా నిత్యము వాళ్ళు ప్రార్థన చేసిందంట మనము ఒప్పుకోసరి చిన్న విషయంలోనే మనం బోర్ అయిపోతాం ఈ డిష్ ను మనకు నచ్చలేదు లేకపోతే ఈ విషయం నాకు నచ్చలేదు ఇంతసేపు నేను కూర్చోలేకపోతున్నాను కానీ వాళ్ళు ఏం చేసిందంట మనము విసుకెక్కగా వాళ్ళు ప్రార్థించగా వాళ్ళ లైఫ్ లో ఏం చేసిందంట వారు విసుకెక్కగా నిత్యము ప్రార్థన చే చే ఆయన వారితో ఈ ఉపమానము చేసే చేసాను దేవుని దగ్గర మనము విసుకెక్కగా నిత్యము మనము ప్రార్థించాలంట అప్పుడు మనకి దేవుడు మనకి తోడే ఉంటాడంట ఎందుకు ఆయన వన్ మనకి పర్ఫెక్ట్ గిఫ్ట్స్ ఇస్తాడంట పర్ఫెక్ట్ గిఫ్ట్స్ అది మనకి సూటబుల్ అయ్యేది ఇస్తాడంట మనకి మనకి ప్రార్థన అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక ఆక్సిజన్ అనేది బాడీకి ఎట్లా ఇంపార్టెంటో మన ప్రేయర్ లైఫ్ లో కూడా ప్రార్థన అనేది అలానే ఇంపార్టెంట్ అంట మొదటి టెస్ట్ లో రాని పత్రిక ఐదు ఐదో అధ్యాయం పదిహేను వచ్చ వచ్చిన ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ మేలుదను అనుసరించి నడుచుకునిది ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి ఎడత ఎగక ప్రార్థన చేయాలి ఎట్లా మనం ప్రార్థన చేయాలంట ఎడతెగక మనం ప్రార్థన చేయాలంట ఎప్పుడు ఎల్లప్పుడూ చేయాలంట ఎప్పుడు మన ఆ ప్రతి రోజు మనము ఆ వాళ్ళ లైఫ్ లో ఏం చేసుకుంటారు ఆ చేయాలో ఈ రోజే టుడే లిస్ట్ అది రాసుకుంటారు ఈ టైంలో ఇలా చేయాలా ఈ టైంలో ఇలా చేయాలా లేకపోతే ఎయిట్ టు నైన్ ఆఫీస్ కి రెడీ కావాలా లేకపోతే టెన్ కి మీటింగ్ ఉంది సో ట్వెల్వ్ ఓ క్లాక్ అలా ఇది ఫినిష్ చేయాలని అన్ని లిస్ట్ మనం తయారు చేసుకుంటాం దానిలో మనము ఏది వదిలేస్తాం ప్రార్థన అనేది ఎక్కడ ఎక్కడైనా మనం ఆ టూ టూ టు డేస్ లా రాసుకుంటామా లేదు రాసుకోం కానీ ఇప్పటి నుంచి మనము అది కూడా ఇంక్లూడ్ చేసుకొని ఎల్లప్పుడూ దేవుడు అంటున్న ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎడ తిరగక ప్రార్థన చేయరు ఎడ తిరగక మనము ప్రార్థన చేయాలని సంతోషంలో అయినా మన దుఃఖంలో అయినా చిన్నదైనా పెద్దదైనా అది ఎక్స్టర్నల్ థింగ్స్ అయినా లేకపోతే దేవుడు ఇది నేను చెప్పుకోలేకపోతున్నాను సమస్య చెప్పుకోలేకపోతున్నాను ఎవరి ఎవరితో షేర్ చేయలేకపోతున్నారు అని అనుకునేవారు ప్రార్థనతోనే ఆ పవర్ఫుల్ వెప వెపన్తోని మీరు ఇసుకగా నిత్యముగా ఎన్నిసార్లు ఓడిపోయినా మనుషుల దృష్టిలో మనము అడగాలంట దేవుడిని అడగాల దేవుడు దాసు మనము కొలేసి దాసిన పత్రిక నాలుగు పన్నెండు ఒక దాసుడి గురించి చెప్తాడు ఎఫ్రా దాసుడు గురించి చెప్తాడు ఆయన సంపూర్ణ ఆత్మతో ప్రార్థనలో పోరాడానంట ఎఫ్రా ఆయన ఒక దాసుడు దేవుడు దేవుడు ఒక దాసుడు ఆయన గురించి ఏం చెప్పలేయన దేవుడు అయినా ఎంత ఆస్తి ఉంది ఎంత గొప్ప ఎంత ఆస్తి ఉంది లేకపోతే ఎంతమంది పిల్లలు అవన్నీ ఎక్కడ మనకి ఈ లోకానుసారంగా అది గొప్ప కావచ్చు కానీ మనము సంపూర్ణ ఆత్మతో ప్రార్థనతో పోరాడితే అంత గొప్ప పవర్ఫుల్ వెపన్ మన లైఫ్ ఏది ఉండదంట మనుషులతోనే ఆధారపడకంటే దేవునితో ఆధారపడితే మనకు తప్పకుండా దేవుడు విజయం అనేది మన లైఫ్ లో మనం కూడా ఎవ్రీ డే ఆ టూ టూ డేస్ లో ఈ టైంకి మనకి ఈ టైం సెట్ కాలేదనుకో కూడా దేవుని దగ్గర వేరే టైంలో మనకి మనకి అనుకున్న టైంలో సెట్ చేసుకొని మరి నువ్వు ఎప్పుడైతే గడుపుతావు దేవుని దగ్గర అడుగుతావు ప్రార్థన విసుగు అడుగుతావు నిత్యముగా అడుగుతావు దేవుడు మాట కానీ మన దేవుడు దాంట్లో తన చిట్టానుసారంగా ఉండాలి కనుక తన బిల్డింగ్ అనేది తప్పకుండా ఉండాలి దాని బిల్డింగ్ నెస్ ఉంటే తీవడా వీళ్ళు నాకు ఇలా చేశారు సో వీళ్ళకి ఇలా చేయండి లేకపోతే వీళ్ళు నా లైఫ్ లో ఇలా చేసేసిండ్రో వీళ్ళకి ఇలా అని అది కాదు అది అది ప్రతిఫలం ఉండదు ఎందుకంటే ఒకళ్ళ గురించి ఎప్పుడూ మంచిగానే ఆలోచించాలి కానీ చెడుగా ఎప్పుడు ఆలోచించడంట ఒకసారి ఒక బ్రదర్ యూట్యూబ్ వీడియో ఒకటి షేర్ చేశాడు మన గ్రూప్ లోనే సో ఆ పర్సన్ని ప్రతిసారి ప్రతిసారి ఆ పర్సన్ని కొడుతూనే ఉన్నారు ఆ పర్సన్ ఇన్స్టెడ్ బిసికెక్కిపోయి ఆ పర్సన్ అప్పటిదప్పుడే మారిండు కానీ మారిండు దేవుని ఒక వాక్యం తెలుసుకొని మారేడు ఎన్నిసార్లు కొట్టినా కానీ తిరిగి తనని ఆ దేవ దేవుని నమ్ముకున్న ఎన్నిసార్లు ఆ పర్సన్ కొట్టిండు చాలా కొట్టేసిండు ఆ ఐ థింక్ తను మెట్రో దాంట్లో ఏదో ట్రైన్ లోనే ఎక్కడో ట్రావెల్ చేస్తుంది అనమాట ఆ ట్రావెల్ చేసినప్పుడు బాగా కొడుతుడు బానే కొడుతుండు మస్తు కొడుతున్నావు కానీ రిటర్నర్ తను తనని ఎప్పుడూ తిట్టలే లేకపోతే కొట్టలే ఇన్స్టర్ తనకి విశ్వకెక్కి ఏం చేసిండో అయినా కూడా దేవుని నమ్మడం స్టార్ట్ చేసిండు అంత గొప్ప అంత ఒక చిన్న విషయమే ఒక చిన్న యూట్యూబ్ వీడియోలో అది ప్లే అయింది మహా అంటే ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ కానీ కొన్ని కొన్ని విషయాలు ఒక మంచి జీవితంలో చాలా మార్పులు తెస్తుందంట సో మనం ఒకటి అనుకున్నాము ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ ప్రేయర్ ఏం ఏం ఇది లేకపోతే ఎవరు మనం ఒక వన్ ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం దాంట్లో ఒక ఫైవ్ మినిట్స్ స్టార్టింగ్ గా ప్రార్థన చేస్తాం లేకపోతే మనకు ప్రేయర్ లిస్ట్ ఉంటది మన దగ్గర పర్సనల్ గా వీళ్ళ లేకపోతే ఎమర్జెన్సీ వాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి కూడా పేషెంట్స్ గురించి ప్రార్థన చేస్తారు ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ ఒక పర్సన్ గురించి మనం ప్రార్థన చేస్తాం మనం ఏమనుకుంటాము ఏమైపోతుందో కానీ ఆ ప్రార్థన అనేది ఒక పవర్ఫుల్ వెపన్ అంట ఆ ప్రార్థన అనేది ఒక పవర్ఫుల్ వెపన్ ని మనం ఉపయోగిస్తే దేవుడు నిత్యముగా మనకు తోడే ఉండి తోడో లిస్ట్ లో మనం ఎప్పుడైతే యాడ్ చేసుకుంటామో ఓకే నిత్యముగా మనకు సంతోషం అనేది ఉంటదంట ఆయన చిత్తానుసారంగా దేవుడు మన లైఫ్ తన కార్యాలని నెరవేర్చాడంట విసుకెక్కగా మనము ప్రార్థన చేయాలంట చిన్న విషయమైనా గానీ పెద్ద విషయమైనా కానీ ఏ విషయం అయినా దేవుని దగ్గర అడగడం మొదలు తప్పకుండా తప్పకుండా దేవుడు మన లైఫ్ కార్యాలు చేస్తాడంట ఇంత గొప్ప సాక్ష్యం ఇచ్చినందుకు నీకు వందనాలు రచ్చ దేవుడ ప్రార్థన అనేది విసుకు ఎక్కువగా మేము చేయాలే నిత్యముగా చేయాలే సుప్రభ దేవుడ మీ చిత్తానుసారంగా వేసుప్రభ ఏది మా లైఫ్ లో కరెక్ట్ ఏది మా లైఫ్ లో రాంగ్ మీరే డిసైడ్ చేసి మీ చిత్తానుసారంగా అది మా లైఫ్ లో జరగలరా ఎల్లప్పుడూ ఏసోప్రభా ఎడ తెగక మేము ప్రార్థించాలి యేసుప్రభా యసుప్రభ చిన్న విషయమైనా పెద్ద విషయం అయిన యేసుప్రభా మనుషులతోనే ఆధారపడకునేసుప్రభా నీ మీద నమ్మకం ప్రార్థన చేసేటట్టు జ్ఞానం దయచేయని ఏసుప్రభా యసుప్రభా నా సొత్తు అన్నవ రజ నీదన్నీ నాదన్నవ రజ నావన్నీ అలా మమ్మల్ని కుమారుడు కుమార్తె సుప్రభ గొప్ప బహుమానం అనేది మాకు ఇచ్చిన రజ దాన్ని మేము కాపాడుకోవాలి సుప్రభ లైఫ్ లో నిన్ను తప్ప ఈ సుప్రభ ఎవరిని కూడా ఆ జ్ఞానము మాలో ప్రసాదించని జ్ఞానము ఈ సుప్రభ ప్రార్థన అంటే విశ్వాసము కలిగే సుప్రభ ఎడ తిరగగా ప్రార్థన చేయడం చేయడానికి సుప్రభ మాకు ధైర్యం అనేది దయచేయని లైఫ్ లో ఇంకో ముందుకెళ్ళి ఎంతో సేవ చేయాలని ్రదర్ వాళ్ళ కుటుంబములు వారు దేవుల్లో స్థిరపడాలి వారు సాక్షులుగా ఉండాలి వాళ్ళ జీవితాల్లో నూతన కార్యం జరగాల వాళ్ళ బందకట్ల నుంచి విడుదల పొందాలి ఇరిమియా బ్రదరు అలాగే యేసుబాబు గురించి ఆయనకు షుగర్ ఉన్నది మరి యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్యాక్చర్ అయిందంట ఆ కాలు బాగా లాగన ప్రార్థించండి షుగర్ నార్మల్ ఉండాలా ఈ ఇద్దరు గురించి ఒకరు ప్రార్థించండి సుజాత అక్క ప్రైజ్ రాడక సుజాత అక్క ప్రైజ్ రాడక బ్రదర్ అక్క ఇర్మియా వాళ్ళ ఇరిమియా బ్రదర్ గురించి ప్రార్థించండి వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళ కుటుంబము దేవుళ్ళు బలపడాలి వాళ్ళకున్న బందకట్ల నుంచి విడుదల కలిగి వాళ్ళు సాక్షులుగా ఉండాల ఇర్మియా బ్రదర్ అలాగే యేసు షుగర్ నుంచి నార్మల్ ఉండాల షుగర్ ఆ కాలుకి యాక్సిడెంట్ అయిందంట ఆ కాలు దేవుడు ముట్టి తాకి స్వస్థపరచాలి ఇద్దరు గురించి చేయండి అక్క ప్రార్థన చేసుకుందాం పరిశుధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుధుడు పరిశుద్ధుడు మహాఘనుడు మహా మహోన్నతుడు అయిన ఏసయ సాయంత్రకాల సమయం అందు విజ్ఞాపన ప్రార్థన చేయటకు ప్రభ మాకు ఇచ్చిన సమయం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రార్థనలు ఆలకించి దేవుడవు ప్రార్థనలకు జవాబులు దేవుడవు ప్రార్థన ద్వారా ప్రభ మా యొక్క విశ్వాసంలో పరీక్షించే దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రభన తండ్రి మరి ఈ సాయంత్రకాలం ప్రభ మరి ఏసు బాబు విషయంలో ప్రార్థిస్తున్నాం నాయనా షుగర్ లెవెల్స్ తోటి ప్రభ మరి కాలు ఫ్రాక్చర్ కాలు యొక్క దెబ్బలతోటి ప్రభ మరి బాధపడుతుండగా బిడని మీరు ముట్టండి నాయన నాడన చరికాల వరకు ప్రతి అవయవమును ప్రభనతను మీరు ప్రభా ప్రభ సంపూర్ణ స్వస్థత దయచేయండి చచ్చిపోయిన ప్రభ ప్రతి పార్ట్ని ప్రభ మీ జీవమును పోసి బ్రతికించండి నాయన నీకు కృపలు ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి ప్రభ నీకు సాక్షిగా నిలబడుటకు ప్రభ మీరే కృప చూపించండి ఏసయా విశ్వాసంలో బలపరచండి నీ ఎందు విశ్వాసం స్వస్థత పొందునట్లు ఆ యొక్క బిడ్డలో పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి నా దేవ నీకు సాక్షి బిడ్డగా కుటుంబం అంతా నిలబడుటకు కూడా రక్షణలో నడిపించమని నీ యొక్క బలమైన హస్తములకు ఆ మేము అప్పచెప్తున్నాం నాయన ప్రభ కనికరించి వాడవు ప్రేమించి వాడవు మా ప్రార్థనలకు ప్రభ నతని మేము చేసిన ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడు నీకు వందనాలు తెలుస్తున్నాం హిర్మియా బ్రదర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం నాయన ఆ యొక్క బిడన్ ప్రభ సంపూర్ణ స్వస్థతలో నడిపించండి ప్రభను అతని విశ్వాసంలో స్థిరంగా ఉండుటకు ప్రభ కృప చూపించండి వాక్య జ్ఞానం చెత నింపండి నాయన ఆ యొక్క కూడా ప్రభ రక్షణలో నడిపించండి కుటుంబం కూడా ప్రభ మరి సాక్షి బిడులుగా నిలబడాలి ప్రభ పరిశుద్ధాత్మ అభిషేకము ఆ గృహంలో జరిగించండి నాయన ఆ గృహంలో చుట్టూ ప్రభ అగ్నిని కంచగా వేసి ప్రభ విశ్వాస సహితమైన స్వస్థత పరుచుతుంది కనుక ప్రభా కుటుంబంలో ప్రతి బిడ్డలను మీరు స్వస్థపరచండి ఏ విధమైన లోపం ఉన్న స్వ ఆత్మీయంగా ప్రభా శారీరకంగా ప్రతి లోపంని సరిచేయండి నాయన బలమైన సాక్షులుగా ప్రభ నక కృపల వాళ్ళు జ్ఞాపకం చేసుకుని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ ఇద్దరు బిడ్డల కుటుంబాలలోనండి గొప్ప కార్యంలు జరిగించే నీవే కనుక ప్రభా సమస్త ఘనత మహిమ ప్రభావంలు మీకు చెల్లిస్తూ ప్రభా కార్యములు అన్నింటినీ జరిగించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఏసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ అక్క ప్రైజ్ నవీన్ బ్రదర్ గురించి అర్థశాస్త్రిస్టర్ గురించి నేను చేస్తాను స్తోత్రమునైనా పరిశుద్ధ ప్రేమగల తండ్రి అయినా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన అబ్రహాం ఈ సాకు యాక్ర దేవుడ నమ్మదగిన దేవుడ నాయన మాకు సారిన దేవుడ పరిశుద్ధి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ప్రభు నవీన్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన ప్రభా నా తండ్రి నాయన ఒక ఆయన బ్రెయిన్ విషయంలో నా తండ్రి సరికావాలా ప్రభు తల్లిదండ్రులకు లోబడాలా వ్యసనాల నుంచి విడుదల దయచేయండి ప్రభువ మీ సాక్షి గెలబెట్టుకోండి ఆ కుటుంబాన్ని వేసుక్రీస్తు నామంలో ఆయన మీ సాక్షులు గెలబెట్టుకోండి రక్షించుకోండి ప్రభు మీరే మీ ఆత్మకార్యం జరిగించుకొని మీ నామానికి మైము తెచ్చుకోండి ప్రభావ మీకు స్తోత్రం అయినా అలాగే అర్చిత సిస్టర్ గురించి ప్రార్థిస్తుంటామునైనా మరి ఒక బ్రెయిన్ క్లాట్ గురించి ప్రభావ మరి ఆ బ్రెయిన్ క్లాట్ నుంచి విడుదల దయచేయండి నా తండ్రి మంచిగా ముట్టి తాకి స్వస్థపరచండినైనా మీరు పొందిన గాయముల చేత అస్వస్థత కలుగుతుంది అన్నది ప్రభావ అయినా ఒక కార్యము నా తండ్రి ఆ బిడ్డ జీవితంలో జరిగించి ముట్టి తాకి స్వస్థపరచండి మీ సాక్షిలో పెట్టుకోండి ప్రభా సుందరరావు బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నైనా ప్రభు ఆయన ముట్టండి తాకండి స్పష్టపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రతిశోధన ఆటంకాలు కొట్టివేయండి ప్రభు చేసే పనుల దీవెనల ఆశీర్వాదాలు దయచేయండి ఆయన ప్రభు నిన్ను అనుసరించి నిన్ను ఏ ముందు మోకరించి ప్రార్థించాలా అట్టి ధన్యత అనుగరించమని ప్రార్థిస్తుంటున్నాం నాయన రాత్రికాల సమయంలో వాక్యంధార మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి కృతజ్ఞతలు నాయన ప్రభు అవును మేము విశక్కగా నిన్ను అడగల ప్రభు అటు ధన్యత మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభు నీ నామాన్ని హెచ్చిస్తూ ఆయన నిన్ను అడిగితేనే ప్రభా మనుషుల సహాయం వ్యర్థం అవునైనా నిన్ను ఆశ్రయించి నేను అడిగితే మాకు సమస్తము సాధ్యం అన్న ప్రభా అవున తండ్రి నిన్ను గోజడ అలా అడగాల ప్రభు నా తండ్రి విధవరాలు విసుకగా అడిగింది కాబట్టి ఆ యొక్క అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం తీర్చిండు కానీ ఆయన ప్రభు మరి ప్రేమ స్వరూపమైన దేవుడు నేను విసుకడిగితే సమస్తమును అయినా మాకు సాధ్యపరచగలటకు సమర్థుడవని నమ్ముతున్నాం ప్రభు రాత్రి కాల సమయంలో మేము కూడి అన్న తండ్రి మీరు తోడై ఉండి మాక్యంధర మహిళ దేవస్తోత్రాలు మరి యొక్క స్కైప్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి మీ కృపలో భద్రపరచుకోండి ప్రభు మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తున్న ప్రార్థిస్తున్న తండ్రి ఆ మీన్ వందనాలు మరి సాక్ష్యాలు అంటే చెప్పండి టైం ఉంది ఒకవేళ వద్దనుకుంటే మరి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ సాక్షా ఏమన్నా చెప్పండి యేసు క్రీస్తు ప్రభు కృప ఈ ఆరాధనలో జాయిన్ అయిన మనందరికీ మన కుటుంబ సభ్యులకి రక్త సంబంధికులకు బంధువులకి మిత్రులకు స్త్రీ అలాగే ఎవరైతే యొక్క ఆరాధనలో పాల్పొందలేని వారు ఉన్నారో వారికిని వారి కుటుంబ సభ్యులకి రక్త సంబంధికులకి అలా ఎవరి గురించి అయితే ప్రార్థిస్తున్నామో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వారి కుటుంబ సభ్యులకి ఈ లోకంలో ఎంతో మంది నానా విధములైన రోగముల చేత వ్యాధుల చేత బాధపడుతున్న వాళ్ళు అపవాది చేత పీడింపబడుతున్న వాళ్ళు కష్టాలు గుండా శ్రమలుగుండా ఇరుకులు గుండా వాళ్ళందరికీ శాఖల పరిశుద్ధులకి మనందరికీ సదాకాలం మనకు తోడుగా ఉండి మనల్ందరినీ ప్రభువు నడిపించును గాక ఆమె ప్రయత్నందరూ అందరికీ వందనాలు దేవుని దీవించుగాక ఆమె